కీర్తన పదహైదు చెంచల మతులుకు తెలియు సాలు చెంచునే సాత్విక ధర్మములు మంచమునీ డవలే బహుమార్గములైతోచున్ తీపుల అల్పపు చదువుల తెలివేల కలుగు కాపై మిడుగురువుల గడచునే చీకట్లు పై పై ప్రాకృత దృష్టికి పరమేలా కలుగు పా భ్రమించుగాక కొద్దిరగని పజడునకి సద్గుణమేలా కలుగు అద్దము చిలుమబ్బిన క్రియ అజ్ఞానము వడమున్ నిద్దము కామాతురునకు నిజమేలా తెలియ వద్దనే ఎండమావుల వలెదోచుగాక అనువుగా అక్షయపుణ్యము అది ఏలా చెడును వెనగిటి తన నీడవలనే పెడవాయదుపుడు కనుడగు జీవుడు శ్రీ వెంకటనాథుని గని నా పనివడి రత్నము సాన పట్టిన